రైలు బండి పోతావా రాజధానికి ముందరున్న ఇంజను తొందరేలా పెట్టె వెనక పెట్టె వెనక ఎన్ని పెట్టెరు పెట్టెనిండా పెట్టె నిండా ఎంత జనమో చిట్ట గార్డు పెట్టే పచ్చ జెండా చూపింది కూతవేసి కదురుతావు గు పరుగెత్తిపోతావు జగ్ బుగ్ జిగ్